కీర్తన పదిహేడు భూమిలోన పుత్రోత్సవమిదివో నేమపు కృష్ణ జయంతి నేడే అమ్మా కావిరి బ్రహ్మాండము కడుపులోనున్నవాణి దేవకి గర్భము అద్దీరమోచను దేవతల వెదకి తెలిసి కాననివాణి ఈవల వసుదేవుడు ఎట్టుగనెనమ్మా పొడవుకు పొడవైన పురుషోత్తముడు నేడు అడరి తొట్టెల బాలుడాయనమ్మ ఉడుగక యజ్ఞభాగమొగినారగించేవాడు కొడుకై తల్లి తన్ను కుడిచీనమ్మ పాల జలధి అల్లుండై పాయకుండే ఈతనికి పాలవుట్ల పండుగ పాతాయనటే ఆలరి శ్రీ వెంకటాద్రి నాటలాడనే మరిగి పేలరియ కడుపెత్తు పెరిగి నమ్మా